అసలేం జరిగిందంటే నలభై ఐదవ అధ్యాయం అమెరికాలో చంద్రబాబు నాయుడు రెండు విద్యాశాఖలో విశ్వవిద్యాలయాల పరిస్థితి బాగా లేనట్టు అనిపించింది కారణాలు ఏమైనా విధానంలో నిపుణతకు కొరత రావటం ఉపాధ్యాయులు చాలా మంది చేయాల్సినంత అంకిత భావంతో పని చేయలేకపోవటం చాలా మంది విద్యార్థుల క్లాసులకు కూడా పోకపోవడం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ఎక్కువ జరగకపోవటం జరిగినా ఉండాల్సిన నాణ్యత లేకపోవటం ప్రభుత్వ కళాశాలలో చాలా ఖాళీలు ప్రైవేటు కాలేజీల్లో ప్రభుత్వం ఖర్చుతో పని లేకుండా చాలా మంది ఉపాధ్యాయులు ఉండటం వసతులు లేకుండా చాలా కాలేజీలు పనిచేస్తూ ఉండటం ఇదే పరిస్థితి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్ర సంస్కరణల విధానాన్ని తయారు చేసి మంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని అమలు పరచడం మొదలు పెట్టాను మంది కాలేజీ ప్రిన్సిపాళ్ళను హైదరాబాద్ పిలిపించి ముఖ్యమంత్రి గారి చేత సంస్కరణలు ఆవశ్యకత ప్రభుత్వ ఉద్దేశాలు చెప్పించి పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఆ సంస్కరణలలో భాగంగానే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు వాటి పరిస్థితి వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాల్లో మన రాష్ట్ర దేశ అంతర్జాతీయ అవసరాలు వగేర దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక తయారు చేశాం అది చేస్తున్నప్పుడే సాంకేతిక విద్యా సంచాలకుడు రాజీవ్ శర్మ అన్నారు సార్ మనం పథకాలు తయారు చేస్తున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి కొత్త కాలేజీలకు వ్యతిరేకి గత రెండేళ్లుగా ఒక కాలేజీ కూడా మంజూరు చేయించుకోలేకపోయాం మూడు సార్లు ఫైలు వెనక్కి వచ్చింది ఇతర రాష్ట్రాలతో ముఖ్యంగా తమిళనాడు కర్ణాటకలతో పోలిస్తే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య చాలా తక్కువ చాలా మంది లక్షల్లో విరాళాలు కట్టి ఇతర రాష్ట్రాలకు చదువుకోవడానికి వెళ్తున్నారు ఏవో కారణాల వల్ల కొత్త కాలేజీలు రాష్ట్రంలోకి తెచ్చుకోలేకపోతున్నాం అన్ని విషయాలలో చాలా ప్రగతి పథంలో నడిచే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అర్థం కాక గారిని అడిగాను ఆయన చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం వేసింది మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం అని అడిగాను ఆయన సరే అన్నారు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళాం రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై సీట్లు కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు లేవు మా దాదాపు నలభై మంది సీటుకు రెండు మూడు లక్షల విరాళాలు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఐటీ రంగంలో చాలా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి ఇంజనీరింగ్కు మేనేజ్మెంట్ కోర్సులకు చాలా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి న్యాయం జరగాలంటే సంవత్సరానికి ఒక లక్ష మంది ఇంజనీర్లను అయినా తయారు చేసే కాలేజీలు కావాలి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రితో చర్చించాం ఆయన బాలయోగి చెప్పినట్లే స్పందించారు ప్రసాద్ గారు మీరు ఏమైనా చేయండి నేను సమర్థిస్తాను కొత్త కాలేజీల విషయం మాట్లాడకండి మీకు తెలుసు కదా నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో పన్నెండు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం అనుమతిస్తే ఆ కేటాయింపు విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు కొత్త కాలేజీల విషయంలో ఆయన ముఖ్యమంత్రి పదవే పోయింది ఎవరికి ఇచ్చినా గోలే ఎవరికి గోలే డబ్బులు తిన్నామంటారు లేదా మీ వాళ్ళకి ఇచ్చారు అంటారు కోర్టులకు లాగుతారు ఇదంతా తేనెటీగల తుట్టె కదిలించడం తర్వాత బాధపడటం ఎందుకు ఓహో ఇవ ఈయన నైరాశ్యానికి నిరుత్సాహానికి కారణాలు రాజకీయ కారణాల వల్ల ఒక చరిత్రాత్మకమైన చర్య తీసుకోవడానికి సంకుచిస్తున్నారు నేను ధైర్యం చేసి కొంచెం చొరవ తీసుకున్నాను సార్ ఆ గొడవలన్నీ మనం పద్ధతి ప్రకారం పోకపోతే కదా అది కాక మనం చేసేది సిఫార్సు మాత్రమే అసలు మంజూరు చేసేది కేంద్ర ప్రభుత్వ ఏఐసిటిఈ వస్తుంది కదా అది కాక ఏదో ఒకటి రెండు కాలేజీలకు మాత్రం అనుమతి ఇవ్వాలంటేనే ఇటువంటి బాధ చాలా మందికి ఇవ్వగలిగినప్పుడు ఇబ్బంది లేకపోవచ్చు ఇప్పుడు కాలేజీలన్నీ హైదరాబాద్ లోను లేదా మూడు నాలుగు పెద్ద పట్టణాల్లోనూ ఉన్నాయి మనం మన విధానం ముందుగా అందరికీ తెలిసే విధంగా ప్రకటనలు ఇద్దాం మొదట ప్రతి జిల్లాకు ఒక కాలేజీ అయినా ఉండాలని చెప్పి ఇప్పుడు కాలేజీలు లేని అన్ని జిల్లాల్లో కాలేజీలు వచ్చేట్లు చూస్తే తర్వాత ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక కాలేజీ ముంజూరు చేస్తామని ప్రకటించవచ్చు అలా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దానితో పాటు కొత్త కాలేజీలు వచ్చే పరిస్థితి ఏర్పడదు ఎక్కడైనా ఒకటికి నాలుగు మంచి సంస్థలు ముందుకు వస్తే మనం సిఫార్సు చేసేద్దాం కేంద్రం పరిశీలించి తీసుకునే నిర్ణయాన్ని ఉంటామంటే సరే అన్నాను బాలయ్య కూడా సమర్థించారు అయినా ముఖ్యమంత్రి సందేహంలో పడ్డారు అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ సానుకూలకంగా వేగంగా స్పందిస్తూ రాష్ట్రాన్ని అతివేగంగా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చేయాలని ఆరాటపడే ముఖ్యమంత్రి ఈ విషయంలో మొత్తం ఎందుకు సంకోచిస్తున్నారు నాకు పట్టుదల పెరిగింది సార్ ప్రపంచం అంతా పోటీ మయం మన పొరుగు రాష్ట్రాలు కొత్త కాలేజీలతో ముందుకు దూసుకు మన పిల్లల్లో డబ్బున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు స్తోమత లేని వాళ్ళ సంగతి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు మనం చొరవ తీసుకోకపోతే కొన్ని దశాబ్దాలు వెనకబడిపోతాం నేను చెప్తూనే ఉన్నాను ముఖ్యమంత్రి మనస్సాక్షికి నచ్చితేనే ఈ బృహత్ కార్యక్రమం చేయగలం ఆయన ఒప్పించడం చాలా ముఖ్యం ఎలాంటి లిటిగేషన్లకి అవకాశం లేని విధంగా కొత్త కాలేజీల ఏర్పాటుకు నిబంధనలు రూపొందించి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడం అనేది ప్రజలు మిచ్చే విషయం కాబట్టి రాజకీయ ప్రతిస్పందనకు అవకాశం తప్పు అని ఇలా వేరువేరు కోణాల్లో విషయాన్ని ముఖ్యమంత్రి ముందు పెట్టాను ఇందుకోసం రెండు మూడు సార్లు ప్రత్యేకంగా కలిశాను రకరకాల ప్రశ్నలు అనుమానాలు రాజకీయ సందేహాలు చివరికి ముఖ్యమంత్రికి ఈ ప్రతిపాదన నచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలని కానీ నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి అనుభవం దృష్ట్యా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న సందేహం చివరికి సందేహిస్తేనే ముఖ్యమంత్రి అన్నారు ఇబ్బంది ఏమీ ఉండదు కదా ముందు కాలేజీలు లేని వెనకబడిన జిల్లాలకు సిఫార్సు చేద్దాం సార్ వీలైన మంజూరు చేయించి చూద్దాం మనం తీసుకునే ప్రతి చర్య పారదర్శకంగా ఉండేలా చూసే బాధ్యత మాది అన్నాను సరే అన్నారు అమ్మయ్యా అనుకున్నాను అలా మొదలైన ఆ కార్యక్రమం మూడు నాలుగు సంవత్సరాల్లోనే పెద్ద ఊపందుకుంది ప్రతి జిల్లాలో రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లు కాలేజీలు వచ్చేసాయి పెద్ద పెద్ద భవనాలతో మంచి వనరులతో ఇంజనీరింగ్ కాలేజీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి విరాళాల పరిమాణం తగ్గిపోయింది ప్రతి కాలేజీలో సగం సీట్లు ఎంసెట్ ద్వారా ప్రతిభావంతులకు ఏర్పడ్డాయి వాటిలో రిజర్వేషన్లు ఉండటంతో బలహీన వర్గాల పిల్లలకు ప్రతిభగల విద్యార్థులకు సానుకూలం అయింది సంవత్సరానికి లక్ష మందికి పైగా ఇంజనీర్లను రాష్ట్రంలో తయారు చేయగలుగుతున్నాం ఆగస్టు రెండు చికాగోలోని ఇండియా హౌస్ లో పెద్ద విందు సభ జరుగుతోంది వేల మంది భారతీయులు వచ్చారు అందులో చాలా మంది తెలుగువారే ధగ గమనే లైట్ల కాంతిలో సభ విందు చాలా ఆలస్యంగా మొదలైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూడటానికి ఆయన చెప్పేది వినటానికి వేల మంది ప్రవాస భారతీయులు విందు భోజనంతో కలిపి సీటు కి ఇరవై కట్టి వేచి ఉన్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో నేను రిటైర్ అయ్యాక మా అమ్మాయి మాధవి మా అల్లుడు నరేంద్రని చూడడానికి నేను నా భార్య గోపి మా అబ్బాయి సంజీవ్ చికాగో వెళ్ళాం ఆ రోజుల్లోనే ఈ విందు సభ జరిగింది అది మా అమ్మాయి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే గనక తెలుగు వాళ్ళందరితో కలిసి తెలుగు వంటలు రుచికరంగా తినచ్చు కదా అని అందరం తలా ఒక ఇరవై డాలర్లు చెల్లించి ఆ విందు సభకి వెళ్ళాం చంద్రబాబు నాయుడు అమెరికాలోని పలు పట్టణాలు తిరుగుతూ ప్రవాస భారతీయులను కలుస్తూ చేస్తున్న యాత్రలో భాగంగా చికాగోలో ఈ సమావేశం జరిగింది స్పందన బాగానే ఉంది ఇది రాజకీయాలకు కానీ చందాలు వసూలు చేయడానికి కానీ చేస్తున్న యాత్ర కాదని ఎన్టీఆర్ ఫౌండేషన్ కోసమని ఆయన తన తొలి పలుకుల్లో చెప్పుకుంటూ వెళ్లారు గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకంగా ఆరోగ్య విభాగంలో ప్రజలకు సేవ చేయడానికి రాష్ట్రానికి దేశానికి సేవ చేయడానికి ప్రవాస భారతీయులు ముందుగా రావాలని ఎన్టీఆర్ ఫౌండేషన్కి ఇచ్చే విరాళాలు తనకివ్వక్కర్లేదని నేరుగా ఎవర్కు వారుగానే సేవలు చేయవచ్చునని అలా చేయడానికి అవకాశం లేకపోతే ఈ సంస్థ ద్వారా చేయవచ్చు అని ఇలా అంటూ అప్పటిదాకా ఫౌండేషన్ వివిధ రంగాల్లో చేసిన సేవల గురించి మాట్లాడారు ఆయన ఒక్కరే రాలేదు తెలుగుదేశం పార్టీలోని ఐదారుగురు మాజీ మంత్రులు విజయ రామారావు జనార్దన్ రెడ్డి ఉమామాధవ రెడ్డి వగేరాళ్ళతో కలిసి వచ్చారు ఈ అమెరికా యాత్ర చేయడంలో లక్ష్యం రాజకీయాల కోసం కాదని అంత చెప్పుకున్నా అంతమంది నాయకులు అంతమంది జనం ముందు నిలబడ్డాక కొంత రాజకీయం లేకుండా ఎలా ఉంటుంది తన సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఇచ్చిన గణనీయ ప్రోత్సాహం అది వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం దానిలో భాగంగానే వేలాది మంది తెలుగు అమెరికా ఇతర దేశాలకు వలస రావటం అక్కడ ఉన్న సభకుల్లో సగం మంది యువకులు ఆ కార్యక్రమం ఫలితంగానే ఈ సభకు రాగలిగారనటం ఇలాంటి అంశాలన్నీ ఈ సభలో కరతాళ ధ్వనల మధ్య చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ మా హయాంలో ఎన్నో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకువచ్చాం తెలుగు వారిని నాలెడ్జీ సొసైటీగా మర్చే ప్రయత్నం చేశాం అది ఉన్న ఇరవై సీట్లను సంవత్సరానికి లక్షకు పైగా చేసి ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీర్లు తయారయ్యేలా చేశాం వారు భారతదేశంలోనే కాక ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న నిపుణుల కొరత తీరుస్తున్నారు వారికి ఉపాధి దేశానికి మంచి పేరు లభిస్తోంది ఎంతో దూర దాదాపు వంద కొత్త ఇంజనీరింగ్ కాలేజీని మా పరిపాలనలో ప్రారంభించి రికార్డు సృష్టించాం అవి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి దేశంలోని ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ కూడా తెలుగు వారికి చాలా ఎక్కువ సీట్లు వచ్చేటట్లు ఏర్పాటు చేశాం ఈ ప్రసంగం ఇట్టినప్పుడు నాకు గతం గుర్తుకు కొత్త ఇంజనీరింగ్ కాలేజీల మంజూరు కోసం ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి ముందు పెట్టినప్పుడు ఆయన అన్న మాటలు స్ఫురణకు వచ్చాయి ప్రసాద్ గారు ప్రపంచంలో టెక్నాలజీ మారిపోతుంది మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారి ప్రపంచం అవసరాలను తగినట్టు ఎవరు ముందుగా మారుతారో వాళ్లే ఎక్కువ ప్రయోజనం పొందుతారు ఈ విషయంలో నాకు భిన్నాభిప్రాయం లేదు కానీ రాజకీయ పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా చూసుకోవాలి కదా నిజమే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రానికి ఏది మంచిదో సలహా చెప్పడం ప్రభుత్వ విధానాలను అమలు చేయటం వరకే అధికారులుగా మా పాత్ర దాన్ని అమలు చేయటం వల్ల వచ్చే రాజకీయ పర్యవసనాలకు జవాబారి మాత్రం ముఖ్యమంత్రి మీదే ఉంటుంది ఒక్కొక్కసారి ఎంతో మంచి సలహా కూడా విపరీత రాజకీయ పరిణామాలు దారితీయవచ్చు ప్రభుత్వం కూలిపోవచ్చు కానీ సలహా ఇచ్చిన ఐఏఎస్ అధికారికి ఉద్యోగం పోదు అందులోను అదే అంశంపై తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో ఒక ప్రభుత్వం కూలిపోయిందని తెలిసి చూస్తూ చూస్తూ ఎవర్ చేతులు కాలే ప్రయోగం చేస్తారు అందుకే కార్యదర్శులుగా మాలాంటి వాళ్లం ఇచ్చే సలహాల్లోని మంచి చెడుల కన్నా అమలు చేయడంలో వచ్చే రాజకీయ అవరోధాలను ఎదుర్కొనడంలో ముఖ్యమంత్రులకు ఉండే సామర్థ్యం మీదనే వాటి జయాజయాలు ఆధారపడి ఉంటాయి ఆ సామర్థ్యం అనేది ఆయా పథకాలు కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రికి ఉండే విశ్వాసం సంకల్పం ఎంత బలంగా ఉన్నాయన దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది నిజానికి రాష్ట్రానికి సంబంధించి ఏ అధికారి ఎలాంటి సలహాలు ఇచ్చినా ఎలాంటి పథకాన్ని రూపొందించినా దానివల్ల వచ్చే ప్రతిష్ట గాని అప్రతిష్ఠ గాని ముఖ్యమంత్రికి దక్కేదే గాని అధికారులకు దక్కేది కాదు అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయటం ముఖ్యమంత్రులకు తప్పనిసరి ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో మొదట్లో అంత తటపరాయించిన ముఖ్యమంత్రి ఒకసారి దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నాక మాత్రం మేరు పర్వతంలా నిలబడ్డారు అసెంబ్లీలో ఈ కాలేజీల మంజూరు గురించి ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం కురిపించిన కొన్ని పత్రికల్లో విమర్శలు వెల్లువెత్తినా ఒకరిద్దరు కోర్టుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం చెల్లించలేదు చికాగోలోని ఇండియా హౌస్లో చప్పట్ల కొడుతున్న తెలుగు వాళ్ళలో చాలామంది యువ ఇంజనీర్లే ఒకప్పుడు బిశ్వాల్ని తక్షణం సస్పెండ్ చేసేద్దామన్న ముఖ్యమంత్రి మరొకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఊసేత్తవద్దన్న ముఖ్యమంత్రి ఒక అరుచికరమైన పని చేయడానికి రాజకీయంగా ఆలోచిస్తాం ఒక అవసరమైన పని చేయాలన్నా రాజకీయంగా ఆలోచిస్తాం ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రయోజనాలకు భిన్నంగా ఆలోచించగలిగితే ఎన్ని మంచి పనులు చేయొచ్చు